పరిశుధుడా ప్రేమ తండ్రి దేవరిని పాదమికు వందనాలు తండ్రి స్థుతుల స్తోత్రం నైన్ ఎస్సే ప్రభ ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజ్య కృపకాల రాజ్య నైన్ ఎస్ ప్రభ నుంచి పొరవడ కాపాడినందుకు నీ కొందనాలు స్థుతుల స్తోత్రం తండ్రి ప్రభ కే బ్రదర్ సిస్టర్స్ కోసం ప్రాధాన్సం తండ్రి ప్రభా వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఉన్నా నైనా తండ్రి ప్రభా క్షేమంగా తండ్రి ప్రభ ఏసఐ అన్ని ముద్రలో పెట్టుకోమని కోరుకుంటున్నాం తండ్రి నయనెసే ప్రభా నీ ఆజ్ఞ లేదు ఏది జరగ తండ్రి ప్రభా ఏది జరిగినా మా మంచి కోసమే ప్రభా అనుకోని ప్రభా మేము ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా సహనం ఓర్పును మాకు దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంత కోపం వచ్చినా నయనెసే కంటలుగా ఉండేటట్టు సహాయం దించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక మరి మధ్యాహ్నం మధ్యాహ్నం సాయం మధ్యాహ్నం ప్రేరు స్టార్ట్ అయిపోతుండగా ప్రభా నీ కృపా నీ ప్రేమ దండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయం దహించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మేము శ్రద్ధగా వాక్యం విని ప్రభా ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా దినదిన మేము తండ్రి ప్రభా ఎలా ముందుకు వెళ్ళాలో తండ్రి నేను ఎస్ఐ ప్రభా మాకు ఇంత మంచి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా అదేవిధంగా ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ పార్టిసిపేట్ చేసిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా బేసిక్ నీడ్స్ కానీ ఫైనాన్షియల్స్ మీరు సాయం చేస్తారని యేసు క్రిస్తున్న అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ థ్యాంక్ యూ అన్న మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడిని రాయని చెట్టు నువ్వు కావు మాట్లాడే దేవుడవు నీవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడిని రాయిని చెట్టు నీవు మాట్లాడే దేవుడు నీవు మా కోసం వచ్చావునివో కన్నీలు తుచావునివ్వు మా కోసం వచ్చావు నీవు కన్నీలుగా చావు నీవు అన్నీ సహించేసి ఓను అన్నీ సహించి సిను లోనా ఉండే దేవుడు నీవు మాతో ఉండే దేవుడు నీవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడిని రాయిని చెట్టు నీవు మాట్లాడే దేవుడవు నీవు మా కుటుంబము ఐదురవు నీవు మా మనిషి అవుతారు నీవు నా బాధి బలీన సమయాలలోన నా బాధి బలీన సమయాలలోన నాతో ఉండే దేవుడు నీవు నాతో ఉండే దేవుడు నీవు ఏ సయ్యా సయ్యా ఏ సయ్యా సయ్యా మాట్లాడి దేవుడు నీవు మాట్లాడిని రాయిని చెట్టు నీవు కావు మాట్లాడే దేవునవు నీవు నా కోసం చచ్చావు నీవు కన్నీరు తుడుచ అవు నీవు ఆమెను ప్రదార్ జీవనాదీని నా హృదయములు ప్రవహింప చేయు మయా రుదయాములూ ప్రమహిం పచేయ మయా శరీర క్రియలనియూ నల నశీం పచేయూ మయా శరీర క్రియలనియూ నల నశీం పచేయూ మయా జీవనాదిని రుదయములో ప్రవహిం పచేయ మయా జీవాణాదీని నారుదయములో ప్రవహిం పచేయ మయా ఎండియమ కాచేయ మయా Shandhi nāyamukalenni yū, dirgi jībhim pājeyumāyā. Dheva nādini nārūdhāyamūlō, prabhahim pājeyumāyā. Dheva nādini nārūdhāyamūlō, prabhahim pājeyumāyā. బలహీన సమయములో బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుముదని నృదయములో ప్రవహిం పతేయుమయా జీవనాదీ నృదయాములో ప్రవహింపచేయమయా ఆత్మీయ వరముల నో అభిషేకం చేయుమయా ఆత్మీయ వరముల నో అభిషేకం చేయుమయ Jeevana dine narudaya mula pravahim paje yumaya Jeevana dine narudaya mula pravahim paje yumaya Alleluya mai to mai alle లేమె అల్లే జీవాణాదినీ నారుదయాములో ప్రవహిం పచేయు మయా జీవాణాదినీ నారుదయాములో ప్రవహిం పచేయు మయా అుయా ఆమెన్ బ్రదర్ నేనేమైనా ప్రభువా నిన్ను నాకే మున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేయ్యా నీ దయ నాకున్నవన్నీయు నువ్విచ్చిన వేసయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా నేనేమైన ప్రభువా నిన్నె స్స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని చిందినీకలేక రుదాప్యమకైక కుమరుని చింది ఇచ్చిన నీబే బలికోరర ఇచ్చిన నీబే బలి తెచ్చినీకే అర్పించిన అబ్రహాముల నేనే మైన ప్రభువా నిన్నస్తుతిస్తాను నాకే మున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనే మైన ప్రభువా నిన్నెస్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయిన శరీరము కులినా నా అనువా లివేసిన సర్వము పోయిన శరీరముకుల్లిన నా అనువారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన Ayyubula నేనేమైన ప్రభువా నిన్నె స్స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైన ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నా కైతే బ్రతుకుట క్రీస్తే చావైన అది నాకెంతో మేలే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన అది నాకెంతో మేలే ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను గైకోనుమయ్యా నా ఏ సయ్యా నేనే మైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకే ప్రభువా నీకే అర్పిస్తాను నేనే ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయ వలనే నయ్యా నేనేమయ్యున్నాను నీ దయ వలనే నయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చిన వేసయ్యా నాకున్నవన్నివి నువ్విచ్చిన వేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నెస్తు స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైన ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను అలేను మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి వాక్యం చేసుకుంటారు ఏం చేసుకున్నాం రా సోదు మేష ప్రభ పర్చన దేవ నీతి మంతుడా మా నోరులో ప్రభ మీరు ఉన్నారు కనుక మీరుండి మీ వాకు ధర సమేద వాకు ధర నడిపించండి పరిశుద్ధ ఆత్మ విషయం నూతన మా సబ్బుద్ధి తొలగించండి సొంత తొలగించి అలలియ మాల్ల ఉద్యమంలో ప్రభ మీరుండి మీ మాట్లా వాక్యంధరం మీ మాట్లాడి మీ వాక్యం అర్థం వచ్చే అలలియా నాద్యానికి గ్రహించగల మీ క్రీస్ కల నీ మనసు దించండి మా ఆత్మ నేత సర్వస్వత నడిపించి చేసి విజయం దయించి వినేస్తున్న ప్రసవం ఏంటి ఆమెన్ బ్రదర్ న్యాధిపతి ఆరోగ్యం చదువు ఫస్ట్ నుంచి చెప్పదా ఇస్రాలియుల ఇస్రాయేలియులు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యాన్నిలకు అప్పగించును అలా దివుడండి ఇక్కడ ఇజ్రాయేల్ ఏమి యహువాకి దోషులైనా దోషులైనా వాళ్ళేమి ఏడేళ్ళు ఎవరికి అప్పచెప్పిన మిథియానికి అప్పచెప్పిందంట మిథియా అంటే ఈ లోకం సంబంధి అలాది ఆ కాలంలో శత్రు మనకు ఏమి కళ్ళకు కనబడుతుంది ఈ కాలంలో అయింది మధ్యాకాశ సైతం శక్తులు మనకు విరోధం ఉంటారు అలా ఈయనకుంటే దేవుడు దానికి అప్పజెప్తాడు అలా ఈరోనకుంటే దానికి అప్పజెప్తా ఇంకా చుడు నీయుల చెయ్యి ఇజ్రాయలు మీదక అలా ఇజ్రాయల్ మీద మిథానీయులు హెచ్చాయనకంటే ఎక్కువగా వచ్చేసింది వాళ్ళకి ఎక్కువగా బాధ హెచ్చాయనంటే ఎక్కువగా సంపూర్ణంగా ఎక్కువగా వచ్చిందంట అలా వాళ్ళ చెయ్యి వాళ్ళ మీద ఎక్కువ హెచ్చంటే అంతగా ఇక్కడ జీవితం కింద చదువు గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గమ్ములను తమకు సిద్ధపరచుకుని అలలియా అక్కడ నుంచి పారిపోయి కొండలలో దుర్గములలో అక్కడ వాళ్ళకు సిద్ధపరిచే దూరం పారిపోయి తన ప్రాణం దక్కించిన దూరం నిలవకుండా అక్కడ పారిపోయిండ్రు చూస్తే జీవుల దేవుణ్ణి ఏం చేసిండ్రు వాళ్ళు దోషి అయినను ఏమైంద్రు అల ఒక అలలియా వాళ్ళు ఏదైనా నిలబడకుండా ఏం చేస్తుండ్రు దూరంపై అక్కడ వాళ్ళు వాళ్ళకి ఆపరణం చేస్తుంటారు చూసాం ఇస్రాయేలీల విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి చూడండి వాళ్ళు ఇత్తనం వేసినాక ఏం చేస్తున్నాం దండగా ఇక్కడ చూసి ఆత్మీయంగా చెప్పాలా అలా లీయా మన దేవుని బిడ దేవుని బిడ మీద శత్రుకు దేవుడే పంపిస్తున్నట ఇజ్రాయల్ మీద ఆత్మీయ ఇజ్రాయల్ మీద అలా చూడండి వాళ్ళం ఇత్తం మన ఇతనం వేసిన పంట పెడుతుంట ఏం చేస్తున్నట వాళ్ళు చూసాం వారు ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడను కానీ జీవన సాధనమైన మరి దేనిని గాని ఇస్రాయేలీలకు ఉండనీయలేదు అలా అంతగా ఉండేది జీవన సాధన అంటే జీవన సాధన అంటే తిని వస్తున్నాడు అలా ఏమి ఉండేది ఏం చేస్తున్నాం అంతగా తీసుకొని వెళ్ళిపోతున్నాం అంట వాళ్ళకు అలా అయితే చూసాం అక్కడ వారి వంటలను లెక్కలేక ఉండెను అలా వారు వారు ఎక్క ఉంటే ఎక్కడ ఉండేను దేశమును పాడు చేయటకు వారు దానిలోకి వచ్చిరి దేశంలో పాడు చేసినందుకు వారి వచ్చి దేశం అంటే దేవుని బిడ్డల్ అలా దేశం అంటే దేవుని బిడ్డలు కనుక ఇస్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొర్ర అలా అలి నిఖిల్ దర్శనంటే అంతగా జీరో పాయింట్లో వచ్చింది నిఖిల్ దర్శన అంటే ఏమి లేకుంటారు ఏం లేకపోయిందంట అలా అలియా ఏడనంటే సంపూర్ణత ఏడైన్ అంటే సంపూర్ణత సంపూర్ణత దీన శతీలో వచ్చింది అంతగా దేవుడు ఏం చేస్తున్నాడు వీళ్ళకు నిధానకు బడమైన సాధ వాళ్ళకు వాడుకున్నాడు ఇజ్రాయల్ పర్యలు ఎందుకు అంటే వాడుకున్నాడు కనుక ఆ దీని అంటే ఏం లేదు ఇప్పుడు అలా మన ఆత్మ చూస్తే ఇప్పుడు ఆత్మీయ ఎక్సైడ్ వీట్లో చేస్తే వాళ్ళు ఏమవుతారంతా మనం చూస్తున్న వాక్యంలా వాళ్ళంతా ఏం చేస్తున్న వాళ్ళు ఆస్తి చూస్తే పాములు తేలు ఉంటారు కదా వాళ్ళంతా ఏం చేస్తున్నంట అంత పడగొట్టుకుంటుంట లాస్ట్లో వాళ్ళు లాస్ట్ అంతా పడగొట్టుకుంటారు ఆత్మీయ విషయంలా చూస్తే శత్రులు వచ్చి ఏం చేస్తున్నంట మన అక్షిరాజు వాళ్ళ సత్తులు వచ్చి ఏం చేస్తున్నంట అంత ఏం చేస్తుంట వాళ్ళంతా ఫినిషింగ్ చేస్తే అంత ఆస్తి చూస్తే వాళ్ళకు ఇప్పుడువి ఈ చరిత్ర తీసుకుని మళ్ళా తిరిగి నెరవేస్తుంది ఆత్మీయంగా అలా అప్పుడు ఏం చేసినాయి శరీరంగా కరిగి కదా ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతుంది అవి ఏమంటున్నాం మిథ్యానీయుల వలన బాధను బట్టి ఇస్రాయలీలు మొరపెట్టక అలాయా డ్యూడండి అప్పుడే మొరబెట్టలేదు వాళ్ళు అలా ఇప్పుడు మన సెవెన్ ఇయర్స్ వరకు అప్పుడు ఏం చేసి దాకా దేవుడు జ్ఞాపనం రాగలేదు వాళ్ళు ఎప్పుడు అంతా పడగొట్టుకున్న అంతా జీనశక్తులుగా అప్పుడు దేవునికి ఇజ్రాయల్ తిరిగినట అప్పుడు ఏం చేస్తుండ్రు ఏకంగా కూర్చి వాళ్ళు మొరబెడుతుండ్రు వాళ్ళ ఏకంగా కూర్చి ఇప్పుడు ఏం చేస్తా మన దేవుడు మన జీవం గల దేవుడు కదా ఆయన దగ్గర సాయం అడుగుందని మొరబెడుతున్నట అప్పుడు ఇస్రాయలీల యుద్ధకు ప్రవర్తన పంపెను అది చూడండి ఎప్పుడు ఏం చేస్తుండ్రు వాళ్ళది అ వచ్చి మన దాంతో వచ్చి యుద్ధం చేసి ఏడిపిస్తుండే మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళా మంచికి ఉండు కొంతసేపు దేవునికి చెప్పాలా మళ్ళా దాని తరలి ఏం జాలా కను మళ్ళీ ఏం జాలా ఈ లోకం తిరగాల అలా పాత నిమన్న ఇజ్రాయల్ ఇట్లా ఉండే గుణగలను కనుక ఈ కొత్త నిమ్మన్న ఇజ్రాయల్ ఒకటే కనుక కొత్త నిమన్న ఏం చేస్తున్నావు అలా ఏం చేస్తున్నావు కొంత మేష ప్రభు కావాలా కొంత మీ లోకం కావాలా అంటే వాళ్ళు రెండు తనపులా ఉన్నారు వాళ్ళ ఏమిది రెండు తనపున ఉన్నారు వాళ్ళు అతడు వారితో ఇలాగ ప్రకటించను ఇస్రాయలి దేవుడు అయిన యహోవా సెలవిచ్చినది మనగా దేవుడు సెలవు ఇచ్చిన కనుగా నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని చూడండి ఈ లోకం నుంచి ఐగుప్తు నుంచి మనం నడిపిస్తుంది దాసులు అంటే దాసులు ఉండే మనం దాసు ఉండే అలా చూడండి మనకు ఏం చేస్తాము గలతి నాలుగు ఎనిమిదిలో చెప్తాం కదా ఓ గలిత పీకలాకరా అలది దేవుని చేత ఏర్పచ్చి అలలియ అంతగా ఏర్పచ్చి మళ్ళా మూలపాటం తిరిగిన వేళ గలతి సంఘమైంది మళ్ళా చడివిపోయింది గలతి సంఘంలో పావులు చెప్తాడు మళ్ళా మూలపాట తిరిగిన వేళ మీకోసం మనకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు పావులు భక్తుడు అలలియ గురం అంటే ఐ అంటే ఈ లోకమే పాప జీవితం దాస అంటే ఈ లోకం సైతానికి మనకు ఆత్మీయంగా దాసులు దాని నుంచి ఏం చేస్తుడు ఆ కలవరిసిలో ఏం చేస్తున్నాడు తన ప్రాణం పెట్టి ఏం చేస్తున్నాడు మూడెం తిరిగి రక్తంతో కొన్నాడు కొన్నాక ఏం చేస్తున్నాడు మళ్ళా దాసులో తిరుగుతూ దాసు కాడికిలో చిక్కుపోతుండ్రు ఆ కాలంలో శరికిసరాలు ఇట్లనే చిక్కుపోయినట్ట అప్పుడు వచ్చి మాట్లాడుతున్నా చూడీల చేతిలో నుండి ఐగు చేతిలో నుండి నువ్వు మిమ్మల్ని వారందరి చేతిలో నుండి మిమ్ము బాధించిన చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్ము విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి మీ ఎదుట నుండి వాళ్ళు తోలి వారి దేశమును మీకు ఇచ్చి తిని హలో వాళ్ళ దేశ వాళ్ళకు తొలగించి ఆ దేశం మీకు ఇచ్చి అని చెప్పి ప్రకటించను మీ దేవుడినైనా యహోవాను నేనే మీ దేవుడిని యహోవను నేనే దేవుడు మాట్లాడుతున్నా ఇక్కడ మీరు అమరుయుల దేశమును నివసించుచున్నారు అమూలు దేశంలో నీచున్నారు ఈ లోకం అంతా అమలు మనం ఉన్న మీ లోకం చూస్తే అమలు అంటే ఈ లోకం అనే ఆచారాలుచారాలు చేస్తే అమలు దేశంలో నిమిస్తున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితేనే కానీ వాళ్ళ దేవతలకు భయపడదాను కానీ మీరు గాని? కానీ మీరు నా మాట వినకపోతిరి? అలాని ఆయన మాట మీరించిందంట అలాయ ఆయన మాట ఏం చేసి ఎడి చేసిండ అలా ఆయన మాట ఏం చేసి ఎడిచేసిండట ఈ కాలంలో ఇట్లనే జరుగుతుంది మా పాస్టా కరెక్ట్ మా చర్చ కరెక్ట్ అలా మళ్ళీ అందరు కరెక్ట్ అయితే వేరే యువలు కరెక్ట్ మన బైబుల్ చూడు బైబుల్ చూడు బైబులే కరెక్ట్ కదా ఏసుప్రమే చెప్పింది మాట అయిను ఈ నిజమైన కాపడి యహోవ దూత వచ్చి అభియజుడైనకు కలిగిన అంతే చదువులోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను అలా నుంచి మత్స్యంగా కూర్చొలను యుహోసువా కుమారుడై యుహవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను ఈదోను గాదులు చోట్ల గోధుమలను దుల్లగొట్టుచుండగా దుల్లగొట్టు యహువ దూత అతనికి కనబడి హలలియా ఎవరు వచ్చింది ఇప్పుడు మొరబెట్టగా యువల దగ్గర వచ్చిందంట యువ దూత ఆ ఈదో నుండి యువ ఈ దగ్గర వచ్చి కనబడి ఆయన కనబడుతున్నట పరాక్రమము గల బలాడ్యుడా హలలియా ఏమంటుడు ఇప్పుడు పలాకంలో బలాడ హలలియా ఏమంటుడు పలాకంలో బలాడా యహువ నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అలలియా ఎహోవా నికు తోడే ఉన్న అత్తన కనుక అంటే ఈదోను ఏమంటాడు అక్కడ ఇద్యోను చిత్తము నా వెళ్ళినవాడా చిత్తం నా వెళ్ళిన వాడాహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతో మాకెలా సంభవించను అలలియా ఎహోవా నాకు తోడు ఇదంతా మాకు ఎందుకు సమర్పిస్తుంది వాళ్ళు వచ్చి మమ్మీ అంతా చూసి మాకు ఏమి లేకుండా అలలియా జీవ పార్టీ ఎంత మనకు ఇంత మేము దిగి జారిపోయి ఈహో ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది అని యూధుని మాట్లాడుతుండ్రు అలా నువ్వు చెప్తున్నావు యుహోవాత అంటే ఈ దినమే ఈ దినమే హహోవా ఐగుప్తిలో నుండి మిమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పిత్రుల మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ హా అలీయా ఈ మంచిగా సాల్వ్ చేస్తున్నాడు హా మన వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు మా పితలంతా మాకు విరించింది అంటే పితలతో వీళ్ళకి వివరించి చెప్పినట్ట మనం ఏం చేయాలా మన పిల్లల కుటుంబంకి విరించి బైబుల్ చెప్పాలా వాళ్ళ ఉదయంలో బైబుల్ ఒక వాక్యం నాటపడాలా వాళ్ళు చెప్పింది మేమంతా ఎంటి కదా వాళ్ళు చేసిన అబ్దుకలు ఏమా ఎర్ర సంబంధ చేసినాడు మా దేవుడిని ఎహోవా ఎరుకోన కూర్చేసిన వాళ్ళు నిడవలేక చేసినాడు ఆ అబ్దుకం ఏమాయనో అని ఒకసారి ఏం చేస్తుండ్రు ఆ దేవుడు చేసిన అబ్దుకం చేసి జ్ఞాపకం చేసుకుని అక్కడ దూత చెప్తున్నాడు యహోవ మమ్మను విడిచిపెట్టి చేతికి మమ్మను అప్పగించనని అతన్నితో చెప్పెను ఆ లలియ పూర్తిగా తెలుసుకున్నాడు ఇదో నియమంటుడు యహోవ మమ్మను విడిచి మిధాని చేతికి అప్పగించను అలా ఎప్పుడు దేవుని వాక్యంతో తెలియపోతే ఈ లోకంలో మన జీవితంలో సైతన్ శక్తికి దేవుడు అపజగిస్తానంట అలాయ అంతటా యహోవ చదు బ్ర అంతటా యోబ అతని తట్టు తిరిగి తెచ్చుకొని వెళ్ళి మళ్ళీ చదువు బ్రోస హలో అది కాలు వచ్చింది అంతట యహోవా తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి అంత యహోవా తిరిగి బలము తెచ్చి తీసుకొని వెళ్ళి వెళ్ళు మిద్యాయుల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింపము హలియా ఇప్పుడు మనం బలము తెచ్చుకొని ఏం చేయాలా హలియా అలలియా దేవుని వాక్యం ఇంకా కటుగం చేసుకొని ఏం చేయాలా మనం మరి బలం పొందుకొని ఇప్పుడు ఏసవనం మనం ఇంజలా ఈ ఆత్మీయ ఇజ్రాయల్ గొప్ప జనం రక్షించాలా అలా అలియా ఎందుకంటే బలమైన చేతిలో పట్టబడింది అలా అలియ మనకు ఇడిపియాల ఇక్కడ చూసే ఈధుని చెప్తూ బలం తెచ్చుకొని ను అలా అలియా ఇప్పుడు ఆయనకు ఇజ్రాయేల్ కు చెప్తున్నాడు దేవుడు ఈధోన్ కు నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగల ఎప్పుడు నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఎం నావాడా దేని సహాయం చేత నేను ఇస్రా రక్షింపగలను అనది ఇప్పుడు ఒక మాట చెప్తున్నా దేని సహాయత రక్షించు అంటే దేవుడు చెప్తున్నాను బలం తెచ్చుకోను బలం తెచ్చుకో అని చెప్తే ఇంకా మళ్ళీ అర్థమైతే లేదు నేను బలం నేను నీకు వస్తుంది నీ దగ్గర వస్తున్నా అర్థం చేసుకు దేని సహాయత నేను నేను రక్షించును ఇది మంచి నా కుటుంబం కుటుంబం మనిషి కోసంలో ఎన్నిక లేనిదే మనిషి కోత్రం ఎన్నిక లేదు అంటే కనీస నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయన లాస్ట్ వారం ఉన్నాను అందుకు ఇహోవా ఆయన అయినానేమి అయినా ఏమి నేను నీకు తోడై గనుక ే మనిషిని అతము చేసినట్లు మిథ్యాయులను నువ్వు అతము చేయదు అని సెలవిచ్చను అలా ఒకే మనిషిని ఎట్లా కథం చేస్తాం ఆధ్యానికి అట్లా కథం చేస్తానంటే వాళ్ళందరికీ నువ్వు ఏం ఒకటే మనిషికి ఎట్లా స్లోమ కథం చేస్తారు అట్లా నువ్వు కథం నేను నీకు తోడున్న వాళ్ళ కథం చేస్తాను చూడండి ఏ సుప్రమ ఏం చేస్తున్నావు సైతానికి వాడుకుంటాడు మళ్ళీ దేవుని దేవుని తిరిగి కూడా ఏం చేస్తావు తీర్పు ఇస్తాడు దేవుని ఒక ప్రాణిక అయితుంటది అలా దేవుని దేవుని బిడ వినకుంటే సైతానికి ఏం చేస్తావు అప్ప చెప్తాడు మళ్ళా తిరిగి మళ్ళా సైతానికి తీర్పు తీస్తాడు ఇక్కడ చెప్తున్నాడు ఒకే మనిషి లెక్క కథం చేస్తు నువ్వు కథం చేస్తు నేను నీకు తోడై ఉన్నాడు అందుకడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నా ఎడల నీ కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడకు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచుము చూడండి అలాది ఒక సూచన కనబరుచును అంటే సూచన కనబడుతున్నాను చూస్తా ఒక సూచన గడవంటే ఇంకా ఏం చేస్తుంది ఇంకా మన దేవుడు చెప్పినాక ఇంకా ఆయనకి విశ్వాసం నమ్మకం వస్తలేదు ఈధనకు ఒక సూచన నేను చూడాలా ఒక సూచన చూడాలా అంటే ఆయనకి ఏముంది ఇంకా అంత ప్రజలకు గెలిపించాలా కదా అంత యుద్ధం చేయాలంటే నా వల్ల అవుతుందా దేవుడు చెప్తున్నా నేను నీకు తోడున్నా అంటే ఏం చేస్తున్నాం ఇరిమే విషయం లేమంటాడు ను అంటే ఇరిమే మేము చెప్తున్నాను బాలును బాలుని చెప్పను నేనున్నా కదా నేను నీకు నీ నోరుకు తోడు ఉంటాను ఈయన మీద చెప్పినాడు అయితే ఈయన మీద చూచిగా ఒక కన వర్గం అని నేను నీ యొద్కు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అలా అది ఏమంటాడు ఒక చూతక్రియ చేస్తుంది నేను ఇప్పుడు వచ్చి నేను పోతే వరకు అప్పటికి అని చెప్తున్నాడు వా అని వేడుకొనగా ఆయన నువ్వు తిరిగి వచ్చు వరకు నేను ఉండెదనను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమేడు పిండితో పన్నని భక్ష్యములను సిద్ధపరిచి మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దగ్గరగా ఉంచగా ఇప్పుడు ఏమంటాడు ఒక దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను నీళ్లు పోయాదని చెప్పాను అతడలాగు చేయగా ఎహోవ దూత తన చేతనున్న కర్రను చాపి దాని కోనతో ఆ మాంసమును ఆ పొంగని బక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను ఏం చేస్తుంటా కదా దేవుని ఏం చేస్తున్నాను ఆయన బలి ఆయన సీకరించినది ఎంత కాల్చేస్తున్నాను అక్కడ చూస్తే అంటే అయింది నీ నీ బలి నేను స్వీకరించిన అని చెప్తుంది ఇక్కడ అంతటా యహోవ దూత అతనికి అదృశ్యమాయను విద్యోను ఆయన యహోవ దూత అని తెలుసుకొని ఆహాహ నా ఏలినవాడ యహోవా ఎందుకే కదా నేను నీకు ముఖాముఖిగా ఎహోవ దూతను చూచిత నేను అప్పుడు యహోవ నీకు సమాధానము భయపడకము నువ్వు చావని అతనితో సెలవిచ్చెను అలా భయపడకు నీకు సమాధానము అని చావని నువ్వు భయపడకము అని చెప్పిన చదువు అక్కడ గిద్యోను యహోవ నామము బలిపీఠము కట్టి దానికి యహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను అలాహోవ సమాధానము కర నేటి వరకు అది అభియజ్రుల ఓఫ్రాలో ఉన్నది ఉన్నది మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా నున్న దేవతాస్తంభమును నరికి వేసి ఈ బండ కోనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి బలి నర్పించుమని అతనితో చెప్పెను కాబట్టి గిద్యోను తన పని వారిలో మందిని తీసుకొని వచ్చి ఎహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని రాత్రి వేళ చేసిన పగల వారిని ఏం దేవుడు చెప్పినాక భయపడద్దు ఈ భయం వెంటారుతూ ఎప్పుడు మనం శరీరంగా భయం వెంటారుతూనే ఉంటది పగల చేయకుండా ఏం చేసాం రాత్రి వేళ చేసినట్టు అగర్థుడు ఆ ఊరి వారు వేకు అనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండేను బయలు యొక్క బలిపీఠం విరగబడను హలలియా ఇప్పుడు చూస్తే హలలియా మనం ఏం చేయాలా ఆ ఉదయంలో సైతాన్ని ఏం చేస్తు బలిపీఠం వేసుకొని కూర్చును దేవుని యొక్క ఉదయంలో ప్రజలకు మనం నడిపియాలా హలలియా ఏం చేయాలా మనం ఆ సైతంతో యుద్ధం చేసి ఏం చేయాలా సైతం నుంచి మనం ఏం చేయాలా దేవుని దగ్గర నడిపియాలా దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఈ పని ఎవరు చేసి కొను విచారణ చేసి వెదకి ఏవాశు కుమారుడైన గిద్దెను ఆ పని చేసినట్టు అని తెలుసుకొని ఆ పని చేసినట్టు తెలుసుకొని కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బైలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పడగొట్టి దానికి పైగా నున్న దేవతా స్తంభమును పడద్రోషను గనుక అతడు చావాలను అతను చావాలను చెప్తున్నా ఊరు వాళ్ళు చెప్తున్నారు అతను అప్పుడు ఏమంటారు అక్కడ జీవితం వానికి వాని బయటకు తెమ్మని ఏవాసుతో చెప్పగా యోచి ఏవాసు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలపక్షముగా వాదించురా మీరు బయలపక్షంగా వాదించురా ఇప్పుడు యోసు ఏం చెప్తుండో ఆయన మీరు వాణ్ణి రక్షించుదురా వాణి పక్షమున వాదించువాడు ఈ ప్రొద్దుననే చావలెను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయ్యేనందున తన పక్షమున తానే వాదించవచ్చును దేవతనే తన పక్షంగా వాదించును మీరైంది తన దేవతనే పక్షంగా వాదించును అని చెప్తున్నాడు అక్కడ ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొన నిమ్మని చెప్పి ఆ దినమున అతను ఎరుబైలను పేరు పెట్టెను వాళ్ళూయ చూడండి వాళ్ళు ఏమన్నాడు ఎవరు కూడా వాళ్ళే వాదించని దేవుడు తప్పిస్తాడు ఏ మార్గం దేవుడు తప్పిస్తాడు ఇక్కడ థర్టీ ఫోర్ చుడు థర్టీ ఫోర్ ఆత్మ విద్యను ఆదేశించను అలా అనుయ ఆత్మ ఇదోని ఆవేశ ఆదేశించను అతడు బురా ఊదినప్పుడు అభిఏదురు కుటుంబపు వారు అతని యొద్కు వచ్చరి ఆ లలియా బురద అంటే మనకు టమ్ కదా ఆ ఏంది బుర అంటే మనం టమ్ చూస్తాం మనం ప్రకాండం చూస్తున్నాం కదా బూర ఎదురు అంటే ఇప్పుడు నువ్వు బూరా ఊదాలా అంటే దేవున సువార్తర ఎందుకంటే బూరా ఊదారా దేవుని ఒక సువార్త హెచ్చరిక చేయాలా అతడు మనుషులందరి యొద్ధకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్కు వచ్చిరి అతడు ఆశేరు జబులును నప్తాలి గోత్రముల వారి యొద్ధకు దూతలను పంపగా దూతలను పంపగా వారును కూడిన వారు ఎదుర్కొనటకు వచ్చిరి వారు కూడా ఎదురు అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయిలను రక్షింపనుద్దేశించిన ఎడలా నేను కళ్ళమున గొర్రబొచ్చు ఉంచిన తర్వాత చూడండి మళ్ళా కళ్ళంలో బొర్రబర్చి వచ్చిన తర్వాత నేల ఎంత ఆరి ఉండగా ఆ గొర్రబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నువ్వు సెలవిచ్చినట్లు చదివిచ్చినట్టు ఇస్రాలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందనని దేవునితో నేను మళ్ళా దేవునితో మళ్ళా సూచనగా అడుగుతున్నాడు మళ్ళా అంటే దేవుడు నేను ఉన్నా పో అంటే మళ్ళా దేవునితో మళ్ళా ఒక సూచక అడుగుతున్నాడు ఆ గురబిజ మంచి నిలబడేలా ఇమ్మంటుడు ఇక్కడ చూద్దాం మనం ఇదే చూడండి చెప్పండి ప్రదర్నంత్ చెప్పు చదుపు థర్టీ అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకుము నీ కోపము నా మీద మండక్యము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము బోధించ నన్ను శోధింపు నేల అంతటి మీద మంచు పడి ఉండగా మంచు పడి ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగునా చేసెను ఆ రాత్రి దేవుడు అలాగా చేసేను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను అలాలు దేవుడు పతిద్రం ఆయన మాట మరి దేవుని ఆయన ఏం చేస్తున్నాడు పతి దిన అడుగుతున్నాడు అయితే ఇక్కడ సెవెన్ చాప్టర్ లో ఒక జీవితాం మనం సెవెన్ చాప్టర్ థర్టీన్ వర్క్ చూడు బ్రెడ్ వచ్చినప్పుడు హలో చదువు బ్రెడ్ గిద్దోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించ చూసా మనం ఎట్లనగానే ఎట్లనగానే ఒక కలగంటిని అదేమన అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమ్నకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను అలా మన దేవుని అంటే దేవుని వాక్యం కదా వట్టి పడిపోయట కలవటం వచ్చిందని చెప్తున్నా అందుకు వాణ్ణి చెలికాడు అది ఇస్రాలీ ఏవాసుమారున కుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు అలా చూడండి ఇదో నేను కాదు ఏది కాదు అయితే ఇక్కడ చూస్తే ఏం చూస్తాం మనం ఈద్యోన్ భయపడుతుంటే ఈదోని ఇది వింటున్నా ఇక్కడ చూసాం ఇక్కడ కింద చూస్తాం మనం ఇక్కడ పదిహేను వచ్చే బ్రదర్ పదిహేను పదిహేను ఓకే ఈద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోబాకు నమస్కారము చేసి ఇస్రాయేలియా దండులోనికి తిరిగి వెళ్ళి లేండి యహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి మూడు గుంపులుగా చేసి పూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటిలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి నన్ను చూచి నన్ను చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోతున్నాను ఇదిగో నేను వారి దండు కొట్టుకుపోతున్నాను నేను చేయనట్లు మీరు చేయాలను నేనును నాతో నున్న వారందరూ బూరలు ఊదినప్పుడు బూరలు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు ఇహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను ఇహోవాకు ఇదోనుకు విజయమని కేకలు చెప్పాను ఇక చూస్తే చూస్తే అప్పుడు చేస్తున్నా వాళ్ళు ఇద్దంకు తీసుకోబోతుండే ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడతాడు ఇక్కడ చదువు సెవెంటీన్ చదివినాం కదా బ్రదర్ అట్లు నడుజాము మొదటి కాబలి వారు ఉంచబడగానే గిద్యూను అతనితోనున్న నూరు మంది దండెపాలెము కొట్టుకొనకు పోయి బూరలను ఊది తమ చేతులను ఉన్న కుండలను పగలగొట్టిరి పలగొట్టి అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను బోరలను ఊదుచు మూడు గుంపులారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఆ కుంబలు పలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని కుడి చేతుల బూర పట్టుకొని ఎహోవా కట్గము గిద్యోను కట్గము అని కేకలు వేసిరి. వేసిరిహోవా కట్గము కట్గము అని కేకలు వేసి చూడ వారిలో ప్రతి తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు పరిగెత్తుచు కేకలు వేయిచూ పారిపోయి అలలు ఏం చేస్తుంట వాళ్ళందరూ పారిపోయి అలా ఇంకా చూస్తే ఏముంటే చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడ వాక్యం చూస్తే మనం ఏం చేయాలా అలా అలీయా చెప్పంటే యోషకు చెప్పుడు ఏ మనిషి నిమ్మగడా నిలవలేదని యోషకు వాగ్దానించి యూదన్ కు దేవును బలం తెచ్చుకో ఇజ్రాయెల్ పేరును ఎడుపుము అలా ఈ ఆత్మ ఇజ్రాయల్ ఏం రెండు తరం మనం ఏం చేయాలా అలలియా వాళ్ళ ఉదయంలో ఉన్న అలా అలియా మల నుంచి బంధుకాల నుంచి విడిపించి అలలియా దేవుని దగ్గర మనం అలాది ఇంత బయకు ఉంటే టైం అవుతుంది కనుక అలాది ఈదోని చూస్తే ఎంత మాత్రం సంగిపోతున్నాడు ఎంత మాత్రం విశ్వాస విశ్వాసంలో దేవుడు ఆయన నడిపించి పతి చూచకి అడుగుతూ అడుగుతుందా దేవుని నడిపించి ఈదో ధర ఒక తలంపు ఉన్నది అలాది వాడుకొని కానీ ఈదో దేవుడు వాడుకున్న కనుక మనం ఏం ముందు సాగిపోతే అలాది ఆ సైతాన్ రాజ్యం కూలిపోతే దేవుని రాజ్యం సిద్ధపడుతుంది దేవుని చిన్న వాక్యం దీవించి కాక అమ్మీన్ బ్రదర్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నిస్సయ్యా నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయనా ప్రభ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మూడి నా నామాన్ని స్తుస్తారు అక్కడ నేనుంటానన్నావు ప్రభ అవును ప్రభ మా మధ్యలో నువ్వు మాతో మాట్లాడినావు ప్రభ నీకెంతో వందనాలు ప్రభ నీకెంతో కృతజ్ఞతలు నాయనా నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ దివారాత్రములు ప్రభ నాయన నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి యొక్క దినముకుని నూతనమైన కృప శక్తి ప్రభ ఎవరికి లేని ధన్యత ఎవరికి లేని భాగ్యము యోగ్యత ప్రభ నాయన మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ మమ్మల్ని సజీవ ఉంచుకొని సజీవుడైన తండ్రి నీ మాటలు ప్రభ ఆ జీవం మాటలు వినే గొప్ప భాగ్యము ధన్యత ఐశ్వర్యము ఆయన అట్లాంటి ఆశీర్వాదం మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు నాయన నీకు స్తోత్రములు నీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగయుగములు కలుగును గాక లెలుయ తండ్రి ప్రభ ఇదిగో ప్రభాయన తండ్రి ఏవాష కుమారుడు గిద్యోనుతో ప్రభా మీరు దర్శించినారు ప్రభ నాయన మీ ప్రణాళిక మీ చిత్తం ఏందో ఆ గిద్యోనికి మీరు బయలుపరిచినారు ప్రభ తన ద్వారా ప్రభా నాయన మీరు నాయన తండ్రి మీ విధానాన్ని ప్రభా మీరు నడిపించినారు మీ చిత్తము జరిగించినారు ప్రభ నాయన ఏదైతే ఆ ఇస్రాయేలీలు ప్రభ మీ పట్ల అవిధేయత నాయన కనబరిచినారో ప్రభ వాళ్ళని శత్రు సైన్యానికి మీరు అప్పజెప్పినారు ప్రభ మళ్ళీ ప్రభ వాళ్ళని ప్రభ అక్కడి నుంచి విడిపించడానికి ప్రభా మీరు గిద్ధిని వాడుకున్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభ గాయపరిచే దేవుడవు మీరే ప్రభా ఆ గాయాన్ని స్వస్థతనిచ్చే దేవుడో కూడా నీవే ప్రభ ప్రేమించే దేవుడవు నీవే ప్రభా మమ్మల్ని శిక్షించే దేవుడో ప్రభ నాయన నీవే ప్రభ కాబట్టి మేము బుద్ధి లేని వాళ్ళలాగా జ్ఞానం లేని వాళ్ళలాగా అవిధేయుల్లాగా ఉంటే నాయన ని యొక్క దండు మాకు శిక్షనే చేస్తుంది ప్రభ అలాగే ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని ఉంటే ప్రభా నీ ప్రేమ కూడా మాకుంటది ప్రభ కాబట్టి ప్రభ నాయనని మేమైతే ప్రభ నీ ప్రేమనే పొందుకోవాలా ప్రభ నీ కొరకు విధేయత కలిగి మేము ఉండాలా నీ కొరకు ప్రయాస ముందుకు పోవాలా ప్రభ నీ కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది ప్రభ ఆ కాడి మేము మొయ్యాలా ప్రభావ నీ సిలువను ఎత్తుకొని మేము నిన్ను వెంబడించాలా ప్రభా కాబట్టి ప్రభా నాయన ఒక్కొక్క బుర నాయనా తండ్రి మేము ఊదాలా ప్రభా తండ్రి ఎందుకంటే ఆ దేవదూతలు ఇప్పుడు మేమే ప్రభావ నీ బిడ్డలేదు ఆ దేవదూతలు అన్నావు ప్రభ కాబట్టి ప్రభా నాయన మేమే నాయన నీ రాకడకు కేక వేస్తూ మేము ముందుకు పోవాలా ప్రభా నాయనా అనేకులను సిద్ధపరచాలా ప్రభ ఈరోజు ఎంతో మంది తొలగిపోయినారు ప్రభా నాయన తండ్రి ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళు కూడా ప్రభా ఈ సారంగా నడుచుకుంటున్నారు ప్రభా అయినా తండ్రి ఆ గలతీల పత్రికలో మీరు ఎట్లయితే ఓ అవివేక్లైన గలతీలారా అని చెప్పినారో ప్రభా ఈరోజు క్రైస్తవులు అంతా ప్రభా అవివేకంతోనే ఉన్నారు ప్రభా జ్ఞానం లేకనే ఉన్నారు ప్రభా తండ్రి వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు ప్రభ కాబట్టి ఒకరిని ఒకరు విమర్శిస్తూ ఒకరి ఒకరు ద్వేషం చూపిస్తూ ఆయన ఒకరి మీద ఒకరు నేరాలు మోపుతూ అబద్ధాలు ఆడుతూ ప్రభా లేని వార్తలను పుట్టిస్తూ నాయన చేపిస్తూ నాయన ఆరితిగా ఉన్నారు ప్రభ మాలో అలాంటి క్రియలు ఉండొద్దు ప్రభా నాయన ప్రభా మేము నాయన నీ యొక్క వాక్యం అనేది వెదజల్లాలా ప్రభా వాక్యం అనే విత్తనం మేము నాటాలా పడ ప్రభా నాయనా తండ్రి మమ్మల్ని ఒక నాయన నా తండ్రి ఒక వ్యవసాయకుడు మీరు ప్రభా ఆ వ్యవసాయం మేము చేయాలా ప్రభ నీ సేవ మేము చేయాలా ప్రభ కాబట్టి నాయన నీ ప్రేమ మాలో పరిపూర్ణం అవ్వాలా ప్రభ ఇంకా మాలో ఏముందో ప్రభా మా శరీరంలో నీ పట్ల ఆయాస్కరమైనది అవిధేయత కలిగించేది నాయన నీ చిత్తానుసారంగా నడుచుకోనిది మాలో ఏముందో ప్రభ వాటి అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి నాయన హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చు ప్రవ్వ ఈసోపుతో ప్రభా నువ్వు మమ్మల్ని కడుగు ప్రభ నాయన నాయన తండ్రి తెల్లగా మేము ఉండాలా అంటే పరిశుద్ధత కలిగి ఉండాలా ప్రభా నిన్ను పోలి మేము నడుచుకోవాలా నీ కొరకు మేము ప్రయాస పడాలా ప్రభ ఆ ఇస్రాయల్ ప్రజలను ప్రభా ఆ గిద్్యోను ఓ పరాక్రమం గల బలాఢ్యుడా అన్న మేము కూడా అలా పరాక్రమం కలిగి బలంగా ఉండాలా ప్రభా ఎందుకంటే మాకు సహాయం చేసే దేవుడు నీవే ప్రభా ఆ దినం మోసకి నువ్వే తోడై ఉన్నావు యుహోసువకు తోడై ఉన్నావు నాయన అపోస్తులకి అందరికీ నువ్వే తోడై ఉన్నావు ప్రభ కాబట్టి వాళ్ళందరూ ప్రభ వాళ్ళ చిత్తము పర్ఫెక్ట్ గా ఈ లోకంలో నెరవేర్చినారు ప్రభా దాని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా దాని కొరకు వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ప్రభా అలాంటి సేవ మేము చేయాలా ప్రభా స్వార్థపూరితమైన సేవ స్వార్థపూరితమైన ప్రార్థన స్వార్థపూరితమైన ఏది మాలో ఉండద్దు వేషధారణ మనలో ఉండొద్దు ప్రభ మా హృదయము ప్రభ ఎలా ఉందో పైకి కూడా అలానే కనిపించాలా ప్రభ కాబట్టి వేషధారులకు లాగా మేమేమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభ మమ్మల్ని స్వస్థపరచండి మా ఆలోచనలను మా హృదయాలను తండ్రి మా ఆత్మీయ నేత్రాలను కూడా స్వస్థపరచండి ప్రభ మా ఆత్మీయ నేత్రాలకి స్వస్థత ఉంటేనే ప్రభా నీ వాక్యాలు మాకు తేటగా కనపడతాయి ప్రభ ఆయన మా హృదయానికి స్వస్థత ఉంటేనే మాలో మీరు నివసించగలరు ప్రభా మా ఆలోచనలకు స్వస్థత కలిగినప్పుడే ప్రభా మీరు కలిగిన ఆలోచనలు మాకు కలుగుతాయి మీరు కలిగిన మనస్సు మాకుంటది మీరు కలిగిన ప్రేమ మాకుంటది మీరు కలిగిన వినయము విధేయత సాత్వికము దీర్ఘశాంతము మంచితనము ప్రేమ ఆశానిగ్రహము ఇవన్నీ మాలో ఉంటాయి ప్రభా కాబట్టి మమ్మల్ని ముట్టి తాకి స్వస్థపరచండి ఎట్లయితే గిద్ధి అను అట్లా బూరలు ఊదిండో ప్రభా మేము కూడా నీ వాక్యమనే అనే బూరలు ఓదాలా ప్రభా ఆయన మత్తులై ఉన్న వాళ్ళందరినీ మేల్కొనపాలా ప్రభావ చీకటిలో ఉన్న వాళ్ళందరినీ వెలుగులోకి నడిపించాలా చెరసాలలో ఉన్న వాళ్ళందరినీ విడిపించాలా బంధకాలతో ఉన్న వాళ్ళందరినీ ఆ బంధకాల నుంచి విడిపించాలా మోడు బారి చిగురింపలేని వాళ్ళందరినీ ప్రభా చిగురింపేలాగా చేయాలా ఆత్మలు ఆరుకున్న వాళ్ళ ఆయన దీపాన్ని మళ్ళీ మేము వెలిగించాలా ఇవన్నీ మేము చేయాలా ప్రభా దాని కొరకు మేము ఉపవాసాలు ఉండాలా దాని కొరకు నీళ్ళు ఎంతగానో నీ శక్తి కొరకు కనిపెట్టుకోవాలా ప్రభా నాయనా తండ్రి అలా ఉంటేనే ప్రభా ఇవన్నీ మేము చేయగలం ప్రభా కాబట్టి నాయనా తండ్రి నమ్ముటాన్ని వలన అయితే నమ్మువానికి నువ్వు సమస్తము సాధ్యమే ప్రభా కాబట్టి మేము నమ్ముతున్నాము ప్రభా ఈ లోకాన్ని మీరు జయించి వెళ్ళినారు ప్రభ ఈరోజు మేము కూడా జయించగలుగుతాం ప్రభా కాబట్టి దానికి సహాయకుడు మీరే నమ్మదగిన దేవుడు మీరే మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవే ప్రతి దుష్టత్వం నుండి దుష్టుల శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడి నాయన నీ కొరకు మమ్మల్ని పౌరుషం కలిగి ప్రభ మేము నిబ్బరం కలిగి శక్తి కలిగిన వాళ్ళమై ఉండి నాయన ఆ అపవాదితో మేము యుద్ధం చేయాలా ప్రభ నాయన తండ్రి కాబట్టి మాకు ఆత్మీయంగా యుద్ధం ఉంది ప్రభా ఆ యుద్ధం మేము గలవాలా ప్రభావ దానికి మీ సహాయం కావాలా మీ నడిపింపు కావాలా మీ అభిషేకం మాకు కావాలా మీ యొక్క శక్తి మాకు కావాలా ప్రభ కాబట్టి ప్రభా నాయన మీరే సహాయకుడు కాబట్టి ప్రభ ప్రతిదీ నీ మీద ఆధారపడి మేము ముందుకు పోవాలా ఎక్కడ తండ్రి దేనిని చూసి మేము భయపడకుండా దిగులు పడకుండా జడియకుండా ప్రభా తండ్రి నీ కొరకే మేము సాక్షిగా జీవించాలా నీ క్రీస్తు పోలి నడుచుకుంటే నీ ప్రతినిధుల్లాగానే మమ్మల్ని పెట్టినావు ప్రభా అలాంటి సాక్ష్యం మీరు మాకు ఇచ్చినారు ప్రభా మేము పోగొట్టుకోవద్దు దానిని మేము అవమాన కూడా చేయొద్దు ప్రభా మేము ఎక్కడ నిన్న చేయొద్దు ప్రభా కాబట్టి మేము జాగ్రత్త కలిగి మాట్లాడే మాటలు కానీ ప్రతిదీ ప్రభా నాయన ఎంతో జాగ్రత్తతో మేము లేదంటే మా సాక్ష్యం పోతుంది ప్రభ మా సాక్ష్యం పోతే అది నీకు అవమానకరంగా ఉంటది ప్రభా కాబట్టి నాయన ఆ రీతిగా మేము ఉండకుండా నీకు మహిమకరంగానే మేము ఉండాలా ప్రభ నీ మహిమను అనేకుల్లోకి తీసుకురావాలా ప్రభా అనేకుల్లోకి ప్రభా నాయన నీ యొక్క వెలుగుని మేము నింపాలా వాళ్ళకున్న ప్రతి చీకటి శక్తుల నుంచి విడుదల ఇవ్వాలా రోగులను స్వస్థపరచాలా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నాయన నీ రాకడికి సిద్ధపరచాలా రక్షణలోకి నడిపించాలా ప్రభ కాబట్టి ప్రభా సహాయపడండి ప్రభా ఆయన ఇంకా మీ ఎన్నో మరుగైన విషయాలు మాకు బయలుపరచండి ప్రభా వాక్యం చెప్పిన మనోజ్ బ్రదర్ ని మీరు ఇంకా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆయన కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానంతో నింపండి సిస్టర్ కూడా ప్రభా తండ్రి ఈ చివరి కాలంలో మీకు వరకు పౌరుషం కలిగి రోషం కలిగి సేవ చేయాలా ప్రభా ఆమెకు వృద్ధాప్యంలో ఉంటుండగా మీరే శక్తి బలం ఆమెకు అనుగ్రహించండి ఆయన ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభా మీకు వరకు బహుగా వెలిగింపబడాలా ఆ వెలుగు అనేక జీవితాల్లో నింపాలా అనేక చీకటి శక్తులను పారద్రోడాల ప్రభా వాళ్ళిద్దరిని మీరు బలంగా అభిషేకించండి మీ ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఇంకా ఎన్నో కృపావరాలు వీళ్ళకి దయచేసి ప్రభా మీకు మహిమకరంగా వీళ్ళని ఈ లోకంలో నిలబెట్టండి వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి ప్రభా ప్రతి రోగాల నుంచి మీరు స్వస్థతనివ్వండి ప్రభా నాయన తండ్రి వాళ్ళకున్న ఏదైతే బంధకాల నుంచి విడుదల ఇవ్వండి వాళ్ళ సర్క్యులేషన్ మొత్తం రక్షణలోకి రావాలా ప్రభా ఈ వైరస్ల నుంచి నాయన యొక్క తండ్రి వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభా నాయన మనోజ్ బ్రదర్ కుటుంబాన్ని ఆయన కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు రక్త సంబంధికులు వాళ్ళందరినీ కూడా మీరు కాపాడి వాళ్ళందరినీ కూడా మీరు ఆకడకు సిద్ధపరచుకోండి ప్రభా తండ్రి అలాగే దీపా సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యం దచండి మంచి జ్ఞానం దండి సిస్టర్ని ఇంకా బలంగా మీరు అభిషేకించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు సిస్టర్ బయలుపరచండి ప్రభా ఆ సిస్టర్ కుటుంబంలో నాయన మీ పరలోక శాంతి సమాధానంతో నింపండి ప్రభా తన భర్త వెళ్ళే ప్రతి చోట ప్రభానైనా మీరు తోడునండి సహాయకుడిగా ఉండండి రాకపోకల్లో తోడునండి వ్యాక్సిన్ నుంచి నాయన యొక్క తెగుల నుంచి మీరు కాపాడండి ప్రభా ఆ చిన్న బిడ్డకి మంచి ఆరోగ్యము మంచి జ్ఞానం దయచేయండి ప్రభా నాయన బాల్యం నుంచే ప్రభానైనా ఇరిమీయలాగా మంచి ప్రవక్త అవ్వాలా ప్రభా ఆ రీతిగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలా వాళ్ళ మాట వినాలా అలాగే నీ మాటకు విధేయత నీకు కూడా భయపడాలా ప్రభా అలాంటి బిడ్డగా మంచిగా నాయన అన్ని విషయాల్లో వర్దిల్లాల ప్రభా నాయన తండ్రి ఆ కుటుంబం చుట్టూ మీకు కంచి వేయండి మీకు అగ్ని పెట్టండి ప్రభా నాయన వాళ్ళకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడుదల ఇవ్వండి ప్రభా ఆ కుటుంబాన్ని మీరు బహుగా దీవించి మీ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి నాయన మీ కొరకు ప్రభావైనా గొప్ప మహిమకరంగా వాళ్ళు ఉండేలాగన గొప్ప సాక్షిగా వాళ్ళని లేపనెత్తండి ప్రభా వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గమును త్రోవను మీరు సరళం చేయండి ప్రభా అలాగే చంద్రశేఖర్ బ్రదర్ మనోజ్ బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ రవి బ్రదర్ ప్రభ ఆ యొక్క ఉనాస్మస్ బ్రదరు వాళ్ళు ఆ టీం ఎక్కడికైతే వెళ్ళిందో ప్రభ ట్రైబల్కి ప్రభ అక్కడ మీరు తోడుండండి వాళ్ళకి మీరే సహాయం చేయండి అక్కడ మీ ద్వారా గొప్ప ఉద్యమం రావాలా మీకు మహిమకరంగా జరగాల ప్రభ అనేకుల జీవితాల్లో మీ వెలుగు ప్రకాశించాల ప్రభా అనేకుల వాళ్ళ నోటితో పాపాలు ఒప్పుకొని నా తండ్రి నీ తట్టు తిరగాల ప్రభ నాయన అక్కడ ఉన్న ప్రతి చీకటి శక్తులను మీరు గద్దించి నాయన వాటిని బంధించి వాటికి వాళ్ళ నుంచి విడుదల ఇవ్వండి ప్రభ నాయన అక్కడ గొప్ప సేవ జరగాల ప్రభ వాళ్ళు వెళ్ళే ప్రతి చోట ప్రభ మీరే సహాయకుడిగా ఉండండి నాయన ప్రభ అటవీ ప్రాంతాల్లో ఉంటుండగా ప్రభ ఎలాంటి విష సర్పాలు కానీ ఏవి వాళ్ళకి ఏ హాని కీడు చేయకుండా వాళ్ళ చుట్టూ మీ పంచెం యొక్క అగ్ని మీ యొక్క దేవదతల కాపుదల పెట్టండి వాళ్ళకి కావలసిన ప్రతి నాయన తండ్రి నాయన ఫుడ్ కానీ నాయన తండ్రి వాళ్ళు పనుకునేదానికి ప్రతిదీ ప్రభ మీరే సమృద్ధిగా దయచేసి రాకపోకల్లో తోడుండి మీరే క్షేమంగా గృహాలకి నడిపించమని ఇక్కడున్న వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా మీకు కంచెవేయండి మీకు అగ్ని పెట్టండి ఎలాంటి దుష్టుడు ముట్టకుండా ప్రభ ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీరు తోడుగా ఉండి వాళ్ళకున్న ప్రతి అవసరం మీరు తీర్చి నాయన ఇంకా బహుగా సేవలో వాడుకునేలాగా మీరే మంచి అభిషేకం వాళ్ళకి దయచేయండి ప్రభ వైరస్ బాధితులను వాక్సిన్ బాధితులను మీరు ముట్టి తాకి వాళ్ళని కూడా స్వస్థపరచండి నాయన మీరు అక్కడికి మేము అతి సమీపంగా ఉన్నాం ప్రభా కాబట్టి మీరు అనేక పర్యాలుగా మాకు ఎంతగానో బయలుపరుస్తున్నారు ప్రభ మేము సంపూర్ణంగా నాయన సాగిపోవాలా ప్రభా నాయన వెనుతిరిగి మా జీవితాలు చూసుకోకుండా ప్రభా గురి ఎద్దకే ముందుకే పరిగెత్తుకుంటూ పోవాలా ప్రభా ఇంకా మాలో ఏ చీకటి జీవితం ఉందో ప్రభ ఏ శరీర క్రియలు ఉన్నాయో ప్రభ వాటన్నిటి నుంచి మాకు నాయన తండ్రి నాయన విడిచిపెట్టి మేము నాయన వాటిని మేము సమాధి చేసుకోవాలా వాటిని మా జీవితంలో నుంచి మృతం చేసుకొని నాయన నీ ఆత్మలో మేము అభివృద్ధి పొంది నీ యొక్క ప్రేమలో మేము పరిపూర్ణమయ్యి ప్రభ నీ వాక్యంలో మేము బలపడి ఆ వాక్యం అనే విత్తనాన్ని వెదజల్లాలా కాబట్టి నాయన ఇంకా మేము ముందుకు పోవాలా వాక్యం నువ్వు మాట్లాడినావు ఇది మీ నుంచి కలిగిన స్వరం అని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నా హృదయంలోకి నేను స్వీకరిస్తున్నాను ప్రభ ఈ వాక్య నాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే ఈ వాక్యము నన్ను శుద్ధీకరించాలా నన్ను పవిత్రపరిచిన ఆయన నన్ను ముందుకు నడిపించేలాగునా ఈ వాక్యం నాలో ఫలింపు దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ర ప్రేమాల దేవ కృపాల తండ్రి దేవాని వందనాలు ప్రభ కృతజ్ఞతలు పరిశుద్ర సర్వాధికారి వందనాలు ప్రభు దేవా ప్రభా వాక్యం చేత ప్రభ మీరు మమ్మల్ని బలపరుచుకునేందుకు నీకు వందనాలు తండ్రి దేవా ఏసు ప్రభా మన యొక్క వాక్యం ప్రభావ మా ఆటలు పడాలి ప్రభ దేవాసూ ప్రభావ ఉన్న వాక్యలేది మర్చిపోకుండా ప్రభ మేము కూడా ప్రభాయకులకు శువార్త ప్రకటించాలా ప్రభా దేవని యొక్క సర్వసత్యమే మా నాయకులకు మరి మేము కూడా మార్మర్చుకుంది రక్షణలోకి రావాలి ప్రభా ఏసే అని మరి మీరు కూడా మమ్మల్ని రక్షించండి మమ్మల్ని నడిపించండి ప్రభా ఇంకే స్పౌత్వం మీకే వదనాలండి దేవాయచు ప్రభ ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రభా వారిని అందరినీ జ్ఞాపకం ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వించేతని నింపండి ప్రభా దేవాయూ ప్రభ వాళ్ళు ప్రతి ఒక్క వాంఛల మీరు తీర్చండి ప్రభావ అదే రీతిగా ప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశీర్వాదం చేత నింపండి ప్రభా దేవాయూ ప్రభా అదే రీతిగా ప్రభా మరి మా దేశం మధ్యలో శాంతి సమాధన ఐక్యత దించండి ప్రభా దేవాయ ప్రభా బార్డర్స్ ఇన్ఫో సెక్యూరిటీ దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్క జనాన్ని కాపాడండి ప్రభ రక్షించండి ప్రభా వాళ్ళకు కూడా ప్రభని యొక్క సువాత అందబడాల ప్రభా దేవాయచ ప్రభావ మా దేశం పట్ల కనికరించి దయ చూపించండి ప్రభావా మా దేశం చుట్టూ ఉన్న ప్రతి ఒక్క లో ప్రభా ఎంతమందితో వర్క్ చేస్తున్నారో ప్రభా వారి కందరికీ ఒక హస్తం తోడించండి ప్రభా ఇవాళ్ళకు ప్రభు అక్కడ మొత్తం సమాధన కలిగించండి ప్రభా దేవాయసు ప్రభా మీరే కాపడండి రక్షించని ప్రభా దేవ తెగల నుంచి కాపడండి వ్యాక్సిన్ నుంచి మమ్మల్ని అందరినీ తప్పించని ప్రభా నీకే స్థూతుంది నీకు తండ్రి దేవాయేసు ప్రభా దే రీతిగా ప్రభా అనాథ బిడ్డలని మీ ప్రతి ఒక్క కుటుంబం ప్రభాని సన్నిధులు మూడబెట్టాలా వారని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించేది నింపండి ప్రభా వాళ్ళు గొప్ప సేవకులు కావాలి ప్రభాని యొక్క సత్యం ప్రకటించే వారి తయారు కావాలా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కూడా భవిష్యత్ని దీవించని ప్రభా చదవంత వారి ఈ ప్రభాని యొక్క అస్తం తోడించనే ప్రభా దేవా తల్లిదండ్రులను రోజు మీద తరం వేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఆ యొక్క పిల్లల ప్రభా వాళ్ళ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలి ప్రమా ఆ యొక్క తల్లిదండ్రుల ప్రభావ హృదయంలో ఎంతో గాయం ఉంది దుఃఖం ఉంది ప్రమా ఆ గాయ ఆ బాధ భేదాల దుఃఖం నుంచి వెళ్ళేలా దయచేసి ప్రభా వరి ఆత్మలకు ప్రభా మరి సమాధానము దయచిన ప్రభా నీకే స్తో నీకే బంధనాలు తండ్రి వాల్గుని రక్షణలోకి ప్రభా ఏ ఆత్మ నచ్చించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా నీ సన్నిధిలో మూర పెట్టాలా ప్రతి ఒక్క ఆత్మగడు ప్రభా దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభా నీకే నీకే బంధండి దేవాయచు ప్రభా నీకే కృతజ్ఞతలు ప్రభా దేవా చిన్న పిల్లలు ప్రభా స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా నీ నుంచి వారిని కాపాడండి రక్షించండి ప్రభా వాళ్ళు చదవంతట్లో నీ యొక్క ఆస్థాన్ని చదివింది ఏది మర్చిపోకుండా ప్రభా శక్తిని వారికి దాయించండి మంచి భవిష్యత్తు వారికి ఇవ్వండి నీ అందు భయం భక్తి కలిగి జీవితం వారికి దయచని ప్రభ చిన్నతరం నుంచే ప్రభా నిన్ను స్తించి ఆరాధించే బిడ్డలుగా తయారు చేయని ప్రభ దేవాచు ప్రభ వాళ్ళు కూడా యొక్క సత్యం ప్రకటించే బిడ్డలుగా తయారు చేయని ప్రభ దేవాచు ప్రభ ప్రభ ప్రతి ఒక్క బిడంగుడో ప్రభా నీ యొక్క మా అందరినీ చీల్ చేసుకో పెట్టమని ఏచుకుల సునామంలో ప్రార్థిస్తాం ప్రార్థించండి ప్రభా నాదీవానికి ప్రభా బైబుల్లో చూసుకున్న న్యాయాధిపతిలో ప్రభా న్యాధిపతిలో అలా ఇజ్రాయల్ ప్రభా చెప్పిన కానీ భయపడద్దు అని ప్రభా భయపడి అలా దేవ ఈ లోకంలోనే ప్రభా దానికి కొనిగిపోయిండ్రు అలాదవానికి శోదం చేశాం ఈదోన్ ఏసు ప్రభా ఎంత దిగి జారిపోలేదు మీరు బలపరిచిండ్రు ప్రతి జగల ఈ మీరు బలపరిచి మీ చిత్తాన్ని మీ తనబు నెరవేర్చుకోండి మా ధర దిలీప్ ధర మన తన్ని యశోప్రభ మన తని దీపాధార మన మా కేపీఎం కుటుంబం ధర మీ తన బలపరిచిన ముందుకు ప్రభ మీరు నడిపించండి అవున మానవుడే కనుక మీరు చెప్పిం యశోప్రభ ఈ లోకంలో కనుక మీలో ఉన్న వారు బలవంతుడు అని చెప్పి అలలీ అనాధియా నాదివానికి సుఖం మనతని ఒక యువ నాలుగు నాలుగు చెప్పిను అల అనాదియా మీలో ఉన్న బలవంతుడు అవును యశోప్రభ మాలో ఉన్న బలవంతుడు కనుక అలా అనాథివా బలవంతులే సుప్రభ నా దివ పౌరులు మీరు బలపరితే సమస్య చేయగలను సుప్రభ మీరు బలపరచండి ఈ వాక్యం ద్వారా బలపరచడం ఉండాలి అలానియ ముందు సాగిపోవాలా అలరియ పర్లోకరాజం అలలియ నా బలవంతు చేతిలో పడబడింది సుప్రభ అలలియా దానికి ఎడిపిస్తాను మాకందరికీ వాడకుండా సుప్రభ నా దివాని స్థూతం నానా విరాజం భయపడి ఈ లోక మాచలో అలలియ వాళ్ళ బంధక బంధకాల్లో భయపడిన సుప్రభ అలలియా వాళ్ళకి విడిపియలే సుప్రభ మీరు మాకు బలపరిచి ముందు నడిపించండి ఈ దేవుని వాళ్ళు నడిపించండి నా దివానికి సోతం చేస్తున్నాం పౌలోనే మనకు నడిపించండి సోప్రభ నా దివానికి సోతం చేస్తుంది గొప్ప జనం కనికరించి ఆదరించి ఆత్మే తెరవండి అలలియా నా దీవానికి సోతం వాళ్ళు బానిస్ నీ ఖాడి మూసలేదు వేరొక వయసు కాడి మూస్తున్నాడు కనుక అలలియా ఖాళీ ఇడగొట్టాలి ఏశప్రభ అలలియా ఫాస్టింగ్ ధర ఉపాసం ప్రార్థన అలలియా నా ఆ సైతాన్ని మేకల అలలియా దాన్ని చీయాల ప్రభ వాళ్ళకి సువార్త చెప్పాలా బూరదుని ఇలాలా కేకే లేయాలే శుప్రభ అందరూ కేకే లేయాలా అలాని మీరు సహాయం చేయండి గొప్పది ఆదరించి ఆత్మ తెలివండి శ్రమపాలవుతుండ్రు అలాని అంత పడగొట్టుకుని మీరు చెప్పిన శువప్రభా దాని ముందు ప్రభ మేమందరికీ నీకు ఒక సిల్వ దగ్గర నడిపించాలా సత్యాన్ని ఇంకా మాకు సత్యం చూపించని నేర్పించని ఇంకా అనలియ నా దివా మర్యాదగా నేర్చుకోవాలా అలలియ మాకు నేర్పించే ఆశ ఉంది వేసుప్రభ అసలు తుడిచిపరచండి దేన్ని భయపడకుండా దేన్ని చింతపడకుండా అలనియ ముందు గురి పౌరు ఎట్ట పరిగెత్తున్నట్ట పరిగెత్తలేసుప్రభ మా గురి మీరే సుప్రభ నా దివా వ్యాక్సిన్ వాళ్ళు తాకండి అలని ఎంతమంది తీసుకున్న వాళ్ళు స్వచ్ఛపరచండి నా దివానికి మళ్ళీ ఈ తెగులస్సుని ఎవరు తెగులు ఇంకా రాకుండా మీరు ఆపడం లే మా కేరవి ఎవరి తరకుండా కాపాడండి నా దీవానికి స్థం వ్యాక్సిన్ తీసుకునే వరకు స్వచ్ఛపరచండి వ్యాక్సిన్ రక్తం పరిశోధించండి విడిపించండి వాల్వి రక్షణ పొందండి పతి బిడ్డ ప్రవాహాలలో పడిపోయిన బిడ్డ భయంకరంగా మా మేచర్ దగ్గర ఉంది సుప్రభ అలాదిగా మీరు కార్యం చేసి అలా అందరి రక్షణ నడిపించి అలాది అక్కడ అన్న అన్నకు ముట్టని తాకండి అలాదిగా ఈ ప్రభా హల నాదియా ప్రాంతం పోయిన అన్ని మౌలు ఇతరులు పారిపోయింది అక్కడ ఉన్నది ప్రాంతంలో దయ్యారు పారిపోవాలి సుప్రభ అందరి రక్షణ పొందాల రైబరా ముట్టని తాకండి ఎంతో మంది పోయినారు అందరు మీద బలంగా ఆత్మీ మీ యొక్క అభిషేకించి ఆ ప్రాంతం హలలియాద మీరు ఆత్మలకు అప్పజెప్పి అందరి ప్రవాస యువకులు కావాలా వీరే విజయం దయచమని ఈ వాక్యం మా ఉదయంలో ఇంత ముందు ఎట్లా పోవాలా మీరే మా ఉదయంలో నేర్పించి వాక్యం లంబరేసుకోవాలా ధైర్యంగా ప్రకటించాలా అలాది అనాథివానిస్తుతం మీకు మీ పక్షంగా ఉండాలా మీ పక్షంగా రోషం పౌరోషం ఉండి అలది అనాథివానికితం ఈ అవధ బుధ తొక్కబడాలా అలాది సత్యాన్ని ప్రకటించాలి మనం స్థిరపరిచమని ఇస్తున్నాం ప్రస్తుతమీన్ ఆ మీన్ బ్రదర్ ఆశీర్వాదం దేవునికి కృప సదాకాలం మన గురుపు మనతో ఎంతో ముందు ఇక్కడ మెంబర్ రాలే దేవునికి కృప సమాధానం మన అందరి కుటుంబంకు సదాకాలం మన తోడు ఆ కమ్మీన్ రేపు మధ్యాహ్నం కూడా మీరే చెప్పండి సరే ప్రిపేర్ అవుతా బ్రడర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి మీకే చెప్తున్నాను రేపు చెప్పేస్తే ఇంకా ఎల్లుండి నుంచి అన్నవాళ్ళు వస్తారు కదా రేపు సాయంత్రానికి వస్తారు వాళ్ళు ఇలాంటి క్యాంటీన్ పోయినా దీన్ని బంధుకోసం ఏం కాదులే బ్రదర్ నిన్న దీపా సిస్టర్ చెప్పింది మొన్న శ్రావణ్ చెప్పిండి ఈ రోజు మీరు చెప్పారు రేపు కూడా మీరే చెప్పండి చెప్తాం బ్రదర్ చెప్తాం సరే బ్రదర్ మన ముగ్గురం రేపు కూడా జరిపిస్తే ఇంకా మళ్ళీ రవి బ్రదర్ వస్తాడు ఆయన ఇంకా లీడ్ చేసుకుంటారు ఓకే చాలా థ్యాంక్స్ బ్రదర్ మీకు దీపా సిస్టర్ కి దీపా మీ కుటుంబానికి దేవుడు దీవించింది కాక బ్రదర్ అమ్మ ప్రైజ్లాడ్ అక్క ప్రైజ్ బ్రదర్ ప్రైజ్ లాడ్